భగవాన్ శివగంగాధిపతుల సమావేశాన్ని గురించి నృసింహ భారతుల వారిని గురించి చెప్పిన మాటలు విన్న ఒక భక్తుడు భగవాన్ని చూచి చాలా కాలం క్రిందట శృంగేరీ పీఠం నుండి ఎవరో వచ్చి భగవాన్ దీక్షా స్వీకరణం చేసుకోవాల్సిందని చెప్పారట కదా అన్నాడు అవునవును నేను విరూపాక్ష గుహకు వచ్చిన మొదటి రోజుల్లోనే శృంగేరీ మఠంలో ఉండే ఒక శాస్త్రుల వారు నన్ను చూడాలని ఒకనాటి ఉదయాన వచ్చారు నన్ను చూచి చాలాసేపు మాట్లాడి చాలా వరకు సంగతి గ్రహించి భోజనార్థం ఊళ్ళోకి వెళ్లబోతూ నాకు దగ్గరగా నిలిచి భక్తితో చేతులు జోడించి స్వామి నాదొక విన్నపం ఉంది చిత్తగించాలి అన్నారు ఏమది అన్నాను వారు వినయ విధేయతలతో స్వామి తాము బ్రాహ్మణులుగా జన్మించినందువల్ల శాస్త్రోక్తంగా దీక్షాస్వీకారం చేసుకోవద్దా పూర్వం నుండి వచ్చిన ఆచారంగదు గదు అవన్నీ తమకు తెలిసినవే నేను చెప్పగలది ఏమున్నది తమరిని మా గురు స్తోత్రంలో చేర్చుకోవలను అని ఉన్నది అందువల్ల భగవాన్ అనుగ్రయిస్తే మా మఠం నుండి అన్ని సామానులతో ఇక్కడికే వచ్చి దీక్ష ఇవ్వగలరు పోనీ తమకు అఖండ కాశాయం ఇష్టం లేకుంటే ఈ కౌపీనమైన కాశాయంగా ధరిస్తే మంచిది అని ప్రార్థిస్తున్నా మీరు బాగా యోచించి నాకు ఉత్తరవు ఇయవచ్చు నేను కొండ భోజనం చేసి మూడు గంటల వేళకు తిరిగి రాగలను మా మఠంలో అందరూ మిమ్మల్ని గురించి ప్రసిద్ధిగా విని చూచిరమ్మని పంపితే వచ్చాను అనుగ్రహించాలి అని చెప్పి వెళ్ళారు వారు వెళ్లిన కాసేపటి కల్లా ఓ వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకుని వచ్చాడు ముఖం ఎప్పుడో చూచినట్లే ఉన్నది ఆ మూటలో పైన పుస్తకాలు ఉన్నట్లు బయటికి తెలుస్తూ ఉన్నవి వచ్చి రావడమే ఆ మూట నా ముందు వెట్టి చిర పరిచితిని వలే స్వామి నేనిప్పుడే వచ్చాను స్నానం చెయ్యలేదు ఈ మూట చూచేవారు ఎవ్వరూ లేరు కొంచెం చూసుకో అని చెప్పి వెళ్ళాడు వారకు వెళ్లగాని ఎందుకో నాకు మూట విప్పి పుస్తకాలు చూద్దామన్న బుద్ధి పుట్టింది మూట విప్పగానే అరుణాచల మాహాత్మ్యం అన్న సంస్కృత అక్షరాలున్న గ్రంథం నా కంటపడ్డది ఆ మాహాత్మ్యం సంస్కృతంలో కూడా ఉన్నదన్న సంగతి నాకు లోగడ తెలియదు అందువల్ల ఆశ్చర్యం కలిగి పుస్తకం తెరిస్తే ముందు ఈశ్వర వాక్కుగా స్థల విశేషాన్ని గురించి చెప్పిన ఈ క్రింది శ్లోకం కంటపడ్డది యోజన ఈ స్థలమునకు అంటే ఈ అరుణగిరికి మూడు యోజనముల లోపల నివసించే వారికి ఆచరించదగిన దీక్షాదులు ఏమీ లేపున్నప్పటికీ పాసరహితమైన నా సాయుధ్యము సిద్ధించును ఇది నా ఆజ్ఞ ఆ శ్లోకం చూడగానే ఆ సరి సరి ఈ శాస్త్రుల వారికి చెప్పేందుకు ఇది సరియైన సమాధానంగా దొరికిందని వెంటనే ఆ ఒక్కటి కాపీ చేసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడ రాబోతాడో అని యథాప్రకారం మూట కట్టి పెట్టాను సాయంత్రం శాస్త్రుల వారు రాగానే ఈ శ్లోకం చూపాను వారన్నీ చదివిన వారే కనుక మరి మాట్లాడక అతిశయించిన భయభక్తులతో నమస్కరించి వెళ్లిపోయి నృసింహ భారతుల వారికి ఈ విషయమంతా చెప్పారట వారెంతో నొచ్చుకుని ఇంక చాలు ఈ ప్రయత్నం విరమించండి అన్నారట ఆ వెనుక ఆ శ్లోకానికి అనువాదంగా యోజనైముండ్రాం ఇత్తల వాసర్క్ అన్న వృత్తం వ్రాశాను ఇప్పుడది అరుణాచల స్థుతి పంచకానికి ఆదిలో చేర్చాం అదేవిధంగా ఎందరో వారి వారి మార్గాలకు తిప్పాలని చూచేవారు వట్టి వట్టి మాటలు ఎన్ని చెప్పినా సరి సరి అనేవాణ్ణే గాని దీక్షా స్వీకారం చేసుకోండి అని అంటే మాత్రం ఒప్పేవాణ్ణి కాదు తప్పుకునేందుకు ఇదే విధంగా ఏదో ఒక ఉపాయం దొరికేది పద్యాలు వ్రాయడం అంతే నేనుగా సంకల్పించి ఒక్కటి వ్రాయలేదు ఏదో ఒక కారణం పెట్టుకుని ఎవరో ఒకరు అడిగేవారు ఏదో ఒక ప్రేరణతో వ్రాసేవాణ్ణే అంతే అని సెలవిచ్చారు భగవాన్ ఈ ఒక్క పద్యానికే ఇంత కథ ఉన్నదే అన్నారు ఆ భక్తులు ఆ అవును ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నది అన్ని వ్రాస్తే అదే ఒక గ్రంథం అవుతుంది అన్నారు భగవాన్ భగవాన్ సెలవిస్తే వ్రాయవచ్చు అన్నా నేను నీకేం పనిలేదు అంటూ మాట మార్చారు భగవాన్ ఆ మూట తెచ్చిన బ్రాహ్మణుడు మళ్లీ వచ్చాడా అన్నారు ఆ భక్తులు ఏమో వారి వచ్చింది జ్ఞాపకం లేదు కాని మూట మాత్రం లేదు మనకు కావలసింది దొరికింది చాలదా ఏమి అని సెలవిచ్చారు భగవాన్ అరుణాచలేశ్వరుడే ఈ రూపంతో వచ్చాడన్నమాట అన్నారు ఆ భక్తులు అంటూ తల ఊపి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల పదహైదు నవ భగవాన్ దీక్షాస్వీకార విషయమైన కథ చెప్పగా విన్న ఒక భక్తుడు ఈ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి సమీపంలో కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పూర్వం చిదంబరం నుండి ఎవరో వచ్చి నటరాజ దర్శనార్థం రావలసిందని భగవాను తొందరించారట కదా అన్నాడు అవునవును అది విరూపాక్ష గుహలో ఉండగానే పంతొమ్మిది లేక పంతొమ్మిది వందల అనుకుంటాను చిదంబరంలో ఉండే దీక్షితులలో ఒకరు మన సంగతంతా విని వచ్చి లో బేసి నిత్యం గుహకు వస్తు పోతూ ఉండేవారు వచ్చినప్పుడల్లా అది ఇది మాట్లాడటంలో అప్పుడప్పుడు స్వామి ఈ దక్షిణాపదంలో ఉన్న పంచలింగాలలో అంబరలింగం గొప్పది కదా తాము ఒక్కసారి అక్కడికి దయచేసి నటరాజ దర్శనం చేసుకోరాదా దయచేయండి అని తొందర చేస్తూ వచ్చారు పృథ్వీలింగం తిరువారు అప్పులింగం జంబుకేశ్వరం తేజోలింగం అరుణాచలం వాయులింగం శ్రీకాళహస్తి అంబరలింగం చిదంబరం ఇవి పంచలింగాలు ఆ సందర్భంలోనే ఒకనాడు ఒక కాగితం మీద అచలనే ఆయిను అన్న వెండ్వాద్యం రాశాను తాత్పర్యం ఏమంటే తండ్రి శివుడు అచలుడే అయినను ఆ సభ చిదంబరంలో అచలయైన అంబ ఎదుట ఆడును నటరాజ నృత్యం అచల రూపమందు ఆ శక్తి ఉపశమింపగా వెలుగును అరుణాచలం అని తెలియము అని అంటే చలించే అంబరలింగము కన్నా చలన రహితమై ప్రకాశించే అరుణాచలమే శ్రేష్ఠమని భావం ఆ పద్యం చూచిన వెనుక వారు నన్ను రమ్మని పిలవడం మానేశారు ఆ తరువాత ఆ పద్యం నవమణిమాలకు మొదటిదిగా చేర్చాం అని సెలవిచ్చారు భగవాన్ ఆ నవమణిమాల పద్యాలన్ని ఇదే విధంగా అప్పుడప్పుడు వ్రాసారు కాబోలు అన్నాడు వెంకటరత్నం అవునవును అంటు భగవాన్ చిరునవ్వుతో ఇట్లా సెలవిచ్చారు ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఈశ్వరస్వామి ఏం చేశారనుకున్నారు తమిళనాడులో ఒట్టకూతర్ అనే ఒక మహాకవి ప్రజలతో పందెం చెరిచి పాడిన పద్యాలలో ఇడుక్క పుంబడుం నిరుపు అన్న పద్యం చదివి భగవాన్ ఇదే భావంతో ఇదే చందుసులో ఈ విధమైన తోనే ఒక పద్యం వ్రాయాలి అని పట్టుబట్టి కూర్చున్నారు ఒట్టకూతర్ ఆ విధమైన యతిప్రాసలతో పద్యం వ్రాస్తానని ప్రజలతో పందెంచరచి చింగళరాజా తనకిచ్చిన పారితోషకమును గురించి తన పాండిత్య ప్రతిభను గురించి సభలో పొగుడుకుంటూ ఆ పద్యం వ్రాశారు నన్ను ఆ విధంగా వ్రాయమంటారు వీరు ఏం చేసేది అప్పుడు ప్రస్తుతం నవమణిమాలలో ఎనిమిదివగా ఉన్నా భూమి కుంగీడం తుంబూరు తింజీ పాడికు తన్నూల తన్ పదం ఎన్నకు తందనక చ తన్మయ జగతిల్ అన్న పద్యం వ్రాశాను తాత్పర్యం ఏమంటే భూమికి అతిశయమగు భూమినాదీశ్వరుని పురమైన తిరుచులియందు పుణ్యాత్ముడైన సుందరమయ్యర్ అనే పతికి అళఘమ్మ అనే సతికి జన్మించిన నన్ను భూ విభుడైన అరుణాచలుడు తన హృదయము ఉప్పొంగ భువిగల విషయముల కలుగు తాపము నుండి తప్పింపచేసి చిన్మయము జ్వలింప తన్మయము ఉప్పొంగ తన పదమును నాకిచ్చెను ఇదే భావ మిగతా ఏడు పద్యాలను ఇదే విధంగా ఏదో ఒక కారణం వల్లనే వ్రాయడమైంది ఆ కారణాలు కూడా సెలవిస్తే అన్నాను సరిసరి నీకేం పని అంటూ ప్రసంగం తప్పించారు భగవాన్ ఇప్పటికి ఇంతే ప్రాప్తమని ఊరుకున్నాను లేఖ సంఖ్య రెండు అరుణాచల దివ్య దృశ్యాలు పదహైదు ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఈ మధ్యాహ్నం రెండింటికే భగవాన్ సన్నిధికి వెళ్లాను అట్టే జనం లేరు సేవకులున్నూ చొరవగల భక్తులు కొందరున్నూ ఉన్నారు అంతే భగవాన్ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రసంగవశంగా ఒక భక్తుడు శ్రీహరిని ఉద్దేశించి ఈ కొండ పెద్ద పెద్ద దేవాలయాలు తోటలు మొదలైనవి కనిపించినట్లు భగవాన్ ఒకసారి సెలవిచ్చారే అదంతా భగవాన్ కొండ మీద ఉండగానేనా అన్నాడు అవును విరూపాక్ష గుహలో ఉండగానేనో ఏమో కళ్లు మూసుకుని ఉన్నాను కొండ మీదుగానే అట్లా ఈశాన్యం వైపు పోతూ ఉంటే ఒక చోట నుంచి మంచి పూల తోట పెద్ద దేవాలయం చక్కని ప్రహరి ఆ ప్రహరి లోపల పెద్ద అన్నీ కనిపించినాయి విలక్షణమైన వెలుతురు ఎంతో చక్కగా ఉంది చూస్తూ ఉండగానే పూజాకాలం అయింది గంట కొట్టారు వెంటనే కళ్ళు తెరిచాను అన్నారు భగవాన్ ఒక పెద్ద గుహ ఉన్నట్లు భగవాన్ ఎప్పుడో చెప్పారు కదా అన్నారు ఆ భక్తులు అవునవును అది కొండ మీద ఉండగానే అట్లా అట్లా పోతూ ఉండగా ఒక చోట పెద్ద గుహ కనపడింది ఆ గుహలో ప్రవేశించి చూతునుగదా అనేక జలధారలు రమ్యమైన తోటలు ఆ తోటల మధ్య కోనేళ్లు తీర్చిన బాటలు చక్కని వెలుతురు ఎంతో వింతగా ఉంది పోగా పోగా ఆ వనంలో ఓ సరోవరం ఒడ్డున ఒక వృక్షం కింద ఓ సిద్ధ దక్షిణామూర్తి మాదిరి ఆసీనుడై ఉన్నాడు వారి చుట్టూ చాలా మంది మునులు కూర్చుని ఉన్నారు వీరేదో అడుగుతున్నారు వారేదో చెబుతున్నారు ఆ స్థలమంతా నాకు చిరపరిచితం వలే ఉంది అంతే కళ్ళు తెరిచాను ఆ వెనుక కొన్నాళ్లకు సంస్కృతంలో ఉన్న అరుణాచల పురాణం చూస్తే ఈశ్వర వాకుగా చెప్పబడిన రెండు శ్లోకాలు కంటబడినవి అత్ర సిద్ధ పునర్నిత్యం వసాయ్యగ్రే సురార్చిత మమాంతరే గు దివ్యాత్ భోగ సంయుత అగ్నిస్తంభమయం రూపం అరుణాద్రి ధ్యాయం మమ బృహన్ మదం కుర్రదక్షిణం అరుణాచల మాహాత్మ్యం పూర్వార్థం తొమ్మిదవ అధ్యాయం ఈ రెండింటిలోనూ ఆ గుహను గురించి సిద్ధ పురుషుని గురించి చెప్పబడి ఉన్నందువల్ల అరే మనకు తోచిందే ఈ శ్లోకాల్లో చెప్పి ఉందే అని ఆశ్చర్యంతోచి అప్పుడే దానికి అనువాదంగా అరవన్లు అంగిరు వైుమొి మంగుగ్రీ తరుణాలు ఉలగం తాంగు వద్రి ఇంగురైవన్ సిద్ధన్యనొల్లే పొంగి ఒళింగ్ గుహై పల్ భోగమోడు తాత్పర్యం ఏమంటే అగ్ని జ్యోతి జ్యోతిస్వరూపుడనయ్యూ ప్రకాశమును మరుగపరిచి గిరిగా ఉండుట లోకాన్ని అనుగ్రహించుటకే ఇక్కడ సిద్ధరూపమున సదా నివసింతును నాలో పొంగి వెలుగు గుహ బహుభోగ సమన్వితమై ఉండుట నీలో ఎరుగుము అని భావం అందుకు అనుగుణ్యంగా ఆ మధ్య అడి అన్నామలై దేవాలయానికి జీర్ణోద్ధారణ జరిగినప్పుడు గర్భగుడికి లోవరుసన పెద్ద స్వరంగం కనిపించింది ఆ సొరంగం ఎక్కడికి ఉన్నదో చూద్దామని కొందరు అందు ప్రవేశించి చూచి అది అరుణాచల అంతర్భాగానికి పోయిందని తెలుసుకుని ముందుకు పోలేక తిరిగి వచ్చారని తెలిసింది ఓహో మనకు తోచింది పురాణంలో చెప్పింది నిజమేసుమా ఇదే ఆ గుహామార్గం అనుకున్నాను ఆ గుహలో నుండి సిద్ధ పురుషులు వచ్చి ఈశ్వర్ని సేవించి వెళుతూ ఉంటారని నీ ప్రతీతి అంతవరకు ఎందుకు ఈ మధ్య ఇక్కడే ఇటువంటివి గోచరించినవి కొండకు వెడదామని వెళుతూ ఉంటే అదుగో ఆ మెట్లు దిగేసరికి అదొక రాజధాని వలె పెద్ద పెద్ద మేడలు తీర్చినట్లున్న రాజమార్గాలు మంచి వెలుతులు అంతా ఒక పట్టణ ప్రదేశం వలే ఉన్నది ఒక చోట మీటింగ్ జరుగుతూ ఉన్నది చాడ్విక్ కూడానే ఉన్నాడు అతను భగవాన్ ఇదంతా ఇంత ప్రత్యక్షంగా ఉంది కదా దీన్ని స్వప్నం అంటే ఎవరు నమ్మగలరు అని అడుగుతాడు పైగా అంతా అప్పుడు జరుగుతున్నట్లే ఉన్నది ఇంతలో కళ్ళు తెరిచాను అని సెలవిచ్చారు భగవాన్ ఇదంతా నిజంగా స్వప్నమేనా అన్నారు ఒక భక్తులు ఏమో స్వప్నమో ఏదో ఏది నిజం అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు పెద్ద ఆత్మ పదహారు దాదాపు పది రోజుల క్రిందట ఒక అమెరికన్ యువకుడు వచ్చాడు ఇక్కడికి అతడు ఫోటోలు తీస్తాడని తెలిసి ఇక్కడి వారిలో కొందరు అరుణాచలేశ్వర ఆలయంలో వేయి కాళ్ల మండప మందు ఏనుగును రప్పించి జూబ్లీ హాలు పక్కనే ఉన్న మైదానంలో నిలిపారు భగవాన్ గోశాల వైపు వెళ్లి తిరిగి వస్తూ ఆ ఏనుగు దగ్గర నిలిచి ఆహారం ఇప్పిస్తూ ఉండగా ఆ అమెరికన్ ఫోటో తీశాడు ఆ వెనుక అతడిక్కడ రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్లాడు వెళ్లగాని ఆ నెగటివ్ సరిచేసి ఫోటో పంపాడు ఆ ఫోటో నిన్న ఉదయం పది గంటలు దాటిన వెనక ఎవరికో చూపేందుకు గాను భగవాన్ సన్నిధికి తెస్తే అంతా వింతగా చూడసాగారు ఆ ఫోటో పక్కన ఇంగ్లీష్ లో ఏమో వ్రాసి ఉన్నదని అంతా చెప్పుకున్నారు నాకది అర్థం కాక ఏమని వ్రాసారు అన్నాను మెల్లగా భగవాన్ నవ్వుతూ ఏం లేదు శరీరాన్ని పెద్ద ఆత్మ ఆత్మను ఎరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నవని వ్రాసారు అని చెప్పారు అంటే వారి అభిప్రాయం ఏమో అన్నాను ఏముంది ఆ ఏనుగు అంత శరీరం ఉండి ఎరుగదు ఆ కారణం వల్ల ఆహారం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా చాలక ఢింకార శబ్దం చేస్తూ నిలిచింది అందువల్ల ఏమో అది ఆత్మను ఎరుగని పెద్ద శరీరమట నేను తూలుతూ ఎట్లాగో నిలబడ్డానుగదు అందువల్లనో ఏమో శరీరాన్ని ఎరుగుని పెద్ద ఆత్మనట అదే వారి అభిప్రాయమై ఉండవచ్చు అన్నారు భగవాన్ అవునది నిజమే భగవాన్ ఎప్పుడూ శరీరాన్ని అంటనట్లే ఉంటారు కదా అన్నారు ఒక భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఆ అదే అదే మద్రాస్ మ్యూజియంలో దక్షిణామూర్తి విగ్రహం వలే ఉన్నానని చింతా దీక్షకులు వ్రాశాడు అనే ఆమె సెల్యులాయిడ్ బొమ్మలాగున్నావు అని రాసింది ఏదో ఒకటి అని సెలవిచ్చారు జడభరతుడు కూడా ఎప్పుడూ శరీరాన్ని అంటకుండా ఉన్నట్లే ఉండేవారు కాబోలు అన్నారు ఆ భక్తులు అవునవును అన్నారు భగవాన్ అయితే వారు శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మగా ఉండడం వల్లనేనా జడభరతుడు అన్న పేరు వచ్చింది అన్నారు ఆ భక్తులు కాక జడం వలే పడి ఉన్నవారనా అర్థం శరీరాన్ని లక్ష్యం చేయని స్వరూపులు అన్న అన్నమాట అని సెలవిచ్చారు భగవాన్ ఇందుకు తాత్నంగా ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ భగవాని అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలోని ఇప్పచెట్టు క్రింద పూతోటలోనూ వాహన మండపంలోనూ ఇంకా అక్కడక్కడ శరీరాన్ని లక్ష్యం చేయకుండా కూర్చుని ఉన్నప్పుడు అటు వచ్చేపోయే జనసామాన్యం వారిని చూచి జడం వలే కూర్చునున్నాడోడో పిచ్చోడు అని అనుకుంటూ పోయేవారని వారి మాటలకు తమలో తామే నవ్వుకుంటూ ఈ పిచ్చి అందరికి పడితే ఎంత బావుండు అని అనుకునేవాళ్లని భగవాన్లు సెలవిచ్చి ఉన్నారు అదే కాక కుంజుస్వామి భగవాన్ని సేవకురకు సర్వాధికారి చేయమితులై ఉన్న రోజుల్లో భగవాన్ని శరీరం తల వణుకుతూ తూలుతూ ఉండడం చూచి అంతేవాసులే తప్ప అన్యుడు లేని సమయంలో శ్రీవారిని ఉద్దేశించి వినయంగా భగవాన్కు నడి వయస్సులోనే తలా ఒళ్ళు వణుకుతూ ఉండటమూ కర్ర నడవటము వచ్చినవే అందుకు కారణం ఏమిటి అని అడిగారట భగవాన్ మందహాసంతో ఏముంది చిన్న గుడిసెలో పెద్ద ఏనుగులు కట్టేస్తే ఆ గుడిసె ఏ పాట ఏమవుతుంది ఇది అంతే అని సెలవిచ్చారట ఆ మాటలలో ఎంత మహత్తరమైన అర్థం ఉందో చూశావా ఆ అర్థం అందరికీ విషధపరచక అప్పుడప్పుడు పరిహారోక్తిగా చూచారా మీ అందరికి రెండే కాళ్ళైతే నాకు మూడో కాలుంది అని సెలవిస్తూ ఉంటారు భగవాన్ ఆ మహావాక్య రత్నమాలలో జ్ఞానిని గురించి ఏ విధంగా చెప్పారో చూడు అంధవ్జవచ్చాపిచ్చిండలిని శక్తి చిన్మయ దేహాలు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది నిన్న ఉదయాన ఒక ఆంధ్ర యువకుడు భార్య సహితంగా వచ్చాడిక్కడికి హిమాలయ ప్రాంతాలన్నీ చుట్టి వచ్చాడట మధ్యాహ్నం మూడు గంటలకు భగవాన్ సమీపించి స్వామి కుండలిని శక్తి విజృంభణ శక్తిని పాతం యోగ మార్గంలో వెళ్లే వాళ్ళకేనా భక్తి ప్రేమ ఇత్యాది మార్గానుసారులకు ఉంటుందా అని అడిగాడు కుండలిని శక్తి లేనివారెవ్వరూ అందరికీ ఉంటుంది ఆ శక్తి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నప్పుడు దానినే అఖండాకార వృత్తి అని అహం స్ఫురణమని అంటారు ఏ మార్గానుసారులకైనా కుండని శక్తి నిపాతం ఉండనే ఉన్నది పేరొక్కటే భేదం అన్నారు భగవాన్ ఆ శక్తి పంచముఖముల లేస్తుందని పది లేస్తుందని నూరు ముఖముల లేస్తుందని వెయ్యి ముఖములని ఏది నిజం ఐదా పద నూరా పెయ్య అన్నారు ఆ పృచ్కులు శక్తి ఏకముఖమేనండి ఇన్ని ముఖాలు విజృంభించటం అంటే అది భావనియే కదా శక్తి ఒక్కటే అని సెలివిచ్చారు భగవాన్ ఆత్మను ఎరుగుటకు అనాహతంలో దృష్టి నిలపాలని కొందరు సహస్రారంలో అని కొందరు మూలాధారంలో అని కొందరు అంటారే ఏది ముఖ్యం అని మళ్లీ ప్రశ్న అన్నీ ముఖ్యమే ఆత్మ అంతటా ఉన్నది మూలాధారంలో చూడాలని కొందరు అనాహతంలో అని కొందరు సహస్రారంలో అని కొందరు అంటారు ఏదైనా ఒకటే కాని అన్నిటికీ ఉత్పత్తిలయ స్థానం అనాహతమే అన్నారు భగవాన్ అయితే జ్ఞాని అయిన తాను ఏగిన మార్గానుసారమే కాక ఇతర మార్గానువర్తులకు సహాయం చేయగలడా అన్నారు ఆ పృచ్చకులు ఆహా తప్పకుండా ఏ మార్గంలో ఉన్నవారికైనా సహాయం చేయగలడు ఎట్లాగంటే ఈ కొండ ఉన్నదనుకో పైకి ఎక్కేందుకు ఎన్నో మార్గాలు తానెక్కిన తోవనే రమ్మంటే ఒకరికి నచ్చవచ్చు ఇంకొకరికి నచ్చకపోవచ్చు నచ్చని వారిని అటు రమ్మంటే రాలేరు అందువల్ల ఏ తోవను అనుసరించిన వారికి ఆ తోవనే పైకి వచ్చేందుకు సహాయం చేస్తారు మార్గ మధ్యంలో ఉన్నవారికి ఇంకొక దారిలోని మంచి చెడ్డలు తెలియవుగాని శిఖరమిక్కి కూర్చున్న వారికి అన్ని తోవలూ కనిపిస్తూనే ఉంటవి ఇట్లా తప్పుకోబాబు అట్లా రా నాయనా అని చెప్పి చూపగలరు అందరికీ గమ్యస్థానం ఒకటే కదా అని సెలవిచ్చారు భగవాన్ ఆ యువకుడు భగవాన్ సెలవిచ్చిన వాటికి సంతృప్తి ఈ ఉదయాన మళ్లీ శక్తి అదే విధంగా లేస్తుంది ఈ విధంగా లేస్తుంది అంటూ అడగటం మొదలుపెట్టాడు భగవాన్ విని వినట్టుంటే అదే పనిగా అడిగారు నాకు ఆ మార్గాలయం తెలిసినండి తెలిసిన వారిని అడగండి అన్నారు భగవాన్ ఆ యువకుడు ఇక ఆ ప్రసంగం విడిచి చిన్మయ దేహాలను గురించి ఎత్తుకుని మా గురువు చిన్మయ రూపంతో అప్పుడు దర్శనమిచ్చారు ఇప్పుడు దర్శనమిచ్చారు అప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు అంటూ దివంగతులైన తమ గురువు గారి చెప్పసాగాడు భగవాన్ పలక్కుండా ఊరుకున్నారు కొంతసేపు అలాగే గడిచింది కడకు ఆ యువకుడు కృష్ణుడు చిన్మయ దేహంతో ఇప్పటికీ ఉన్నాడంటారు నిజమే కదా అన్నాడు భగవాన్ సావధానులై చిన్మయద దేహం అంటే శరీరాన్ని బట్టా చెప్పింది చిన్మయ దేహం అంటే చిత్ అన్నమాట ఆ ప్రకాశం ఎప్పుడూ ఉన్నది అహమాత్మా కూడా స్థిత అహమాది మధ్యం భూతనామంత అంటే ఈ స్థూల రూపంతోనే అందరి హృదయాల్లోనూ ఉన్నాడనా అర్థం స్పురణ రూపంగా అందరి హృదయాల్లోనూ ఉన్నాడన్నమాట ఆ అహంస్ఫురణకే చిత్ప్రకాశమని చిన్మయమని పేర్లు అని సెలవిచ్చారు ఆ మహాపురుషుల శరీరాలకు కూడా ఆ విధంగా చెబుతారా వారి అంటే కృష్ణుడి శరీరం చిన్మయమై అలాగే ఉంటుందంటారే అన్నాడు ఆ యువకుడు ఓహో ఆ శరీరం అల్లాగే చిన్మయమై ఎక్కడో కూర్చుని ఉన్నదనా అర్థం ఈ లోకమంతా చిన్మయమే అందులో ఆ ఒక్క శరీరం మాత్రం చిన్మయమైందా ఏమి సాక్షాత్కారాలు ఇదే విధం ఎక్కడి నుంచో ఇల్లా శరీరంతో దిగుతారట సాక్షాత్తు సదా ఉండేదాన్ని వదిలి కారమట కారం సాక్షాత్కారం అన్నారు భగవాన్ మా గురువుగారు లోకాన్ని ఉద్ధరించే మహాపురుషులు ఇంకా పుట్టగలరని సెలవిచ్చారు వారెప్పుడు వస్తారో తాము చెప్పగలరా అన్నాడు అతడు మళ్లీను భగవాన్ బదులు చెప్పలేదు సమీపస్తులకు భక్తులు ఒకరు అందుకుని అయ్యా ఎదురుగా కనపడుతున్న మహాపురుషులను చూస్తూ వారి తత్వం గ్రహించలేక మహాపురుషులు ఎప్పుడొస్తారని వారినే ప్రశ్నిస్తారేమిది మీ గురువుగారినే అడక్కపోయారు చాలు చాలు చిన్మయ దేహంతో ఉన్న మీ గురువు గారి వద్దకు వెళ్లి అడగండి అంటూ ఎదిరించారు ఆ యువకుడు అంతటితో అణిగిపోయి ప్రసంగం విరమించాడు లేఖ సంఖ్య ఈ ఉదయం ఆశ్రమానికి వెళ్లేసరికి ఒక భక్తుడు ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే నీవెవరవో విచారించి తెలుసుకోముందు అని జవాబిస్తున్నారు భగవాన్ నేనెవరిని విచారించేందుకు ముందు కర్మసన్యాసం చెయ్యాలా అన్నాడా భక్తుడు భగవాన్ చిరునవ్వుతో సన్యాసం అంటే ఏమను మీ అభిప్రాయం కూర్చోవడం లేవడం తిరగడం తినడం అన్నీ కర్మలే కదా ఇందులో దేన్ని విడుస్తారు అందుకే నేను కర్తను అనే అహంభావం విడువు అన్నారు పెద్దలు అని సెలవిచ్చారు శంకరాచార్యుల కర్మ సన్యాసమే ప్రాముఖ్యంగా చెప్పారే అన్నాడు ఆ భక్తుడు చెప్పారు అయితే వారు మాత్రం కర్మ చేయలేదా ఏమి దేశం దేశం ఊరూరూ తిరిగి అద్వైత స్థాపన చేశారు అప్పుడు ఈ రైళ్లు కూడా లేవు నడిచే వెళ్లారు అదంతా కర్మ కాదా తాత్పర్యం ఏమంటే జ్ఞాని అయిన వెనుక ఏ కర్మలు చేసినా వారిని అంటవు లోకసంగ్రహార్థం వారు అన్నీ చేస్తారు నేను చేస్తున్నాను అన్న అహంభావమే ముఖ్యంగా వారు విడిచేది భగవద్గీతలో కృష్ణుడు ఉత్సీదేయూరి మేలు నేదహం సంగరస్ కర్త సుపహన్యామి ప్రజా అధ్యాయ మూడు శ్లోకం ఇరవైనాలుగు సత్ కర్మ్య వివాంసో యథాంతి భారత కుర విద్వాంస్తాక్తికీర్షుర్లోక సంగ్రహం అధ్యాయం మూడు శ్లోకం ఇరవై అని అన్నారు అంటే నేను కర్మ చేయకుంటే లోకులెవరూ చేయరు సంకరం ఏర్పడుతుంది అందుకు కారకుడను కానేలా అందువల్ల అన్నీ చేస్తున్నాను అయితే అజ్ఞానులు ఇచ్చతో చేస్తే జ్ఞానులు అనిచ్ఛతో లోకసంగ్రహార్థం చేస్తారు ఇదే తారతమ్యం అని భావం అందువల్ల ఇంద విభాగతత్వము కర్మ విభాగతత్వము తెలుసుకుని ఇంద్రియ రూపగుణాదులు విషయ రూపగుణాదులందులు ప్రవర్తిస్తున్నవే కాని తాను అనగా ఆత్మ వర్తించుటలేదని ఎంచి శక్తుడు కాక కర్తృత్వ భావరహితుడై సాక్షిగా సంచరించుటే కర్మ సన్యాసం కానీ కేవల బాహ్య సన్యాసం వల్ల ప్రయోజనం అంతగా ఉండదు అని సెలవిచ్చారు భగవాన్ మరి నేనే కర్తను నేనే భోక్తను అనిన్ని అన్నారు కదా కృష్ణ భగవానులు అని మళ్ళీ ప్రశ్న అవును అన్నారు అయితే మహాత్ములు చెప్పే అహం కర్తృత్వం వేరు వారికి అహం అంటే స్వరూపమే శరీరమే నేను అను ఈ నేను కాదు అహమాత్మా గుడ కేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యం చ చెప్పే అహం కర్తృత్వాదులన్నీ స్వరూపానికే కాని శరీరాన్ని బట్టి కాదు అజ్ఞానులు చెప్పే అహంభావన ఆసురవాసన అవుతుంది నేనే ఈశ్వరుడను నన్నీ సేవించాలి అంటారు ఆ విధంగా అంటే కష్టపడాల్సొస్తుంది ఈ ఆసురవాసనను గురించి గీతలో పదహారవ అధ్యాయంలో మూడు శ్లోకాలు క్లుప్తంగా వ్రాశారు వాసుదేవ మననంలో చాలా చమత్కారంగా ఒక అధ్యాయమంతా ఈ విషయమే వ్రాశారు గీతలోనే కాదు పెద్దలంతా నేనే ఈశ్వరుడనే అనటం శరీరాన్ని బట్టి కాదు నేననేదే ఈశ్వరుడు అదే బ్రహ్మం ఆత్మ అన్నీను సదా ఉండునది ఏదో అదే అహం ఉండుటే బ్రహ్మమని బ్రహ్మగీతలో చెప్పారు లేనిది మాయా లేని దాన్ని లేనట్లు చూస్తే ఉన్నది ఉన్నట్లు ఉంటుంది ఉన్నది నీవేనని తెలుసుకుంటే ఇన్ని ప్రశ్నలు రావు అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు పరస్పర శాపములు ఇరవై ఒకటి ఈ మధ్య తిరుచులి వచ్చిన ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి తిరుచుడిలో భూమినాథేశ్వరాలయానికి ఎదుట ఉన్న శూల తీర్థపు గట్టున ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది కదా ఆ వృక్ష గౌతములు తపస్సు చేశారని అక్కడి వారంతా అంటారే నిజమేనా వారక్కడ తపస్సు చేయడానికి కారణం ఏమిటి అన్నాడు అదా నిజమే సంస్కృత త్రిశూలపురమాహాత్మ్యంలో గౌతములు తపస్సు చేయడానికి ఆవర్త క్షేత్రానికి వెళ్ళడం సనకుల ప్రేరేపణ వల్లనే అని చెప్పి ఉంది తమిళ్ తిరుచులు పురాణంలో వేరు విధంగా ఉంది ఏమంటే గౌతములు ఇంద్రుని అహల్యను శపించిన విషయం అందరికీ తెలిసిందే కదా ఇంద్రుడు గౌతమ రూపంతో అహల్యను సమీపిస్తే ఆమె ముందు తన పతి అని భ్రమించి పొరబడిన విషయం గౌతములు విచారించక ఘోరంగా పాశాణం కమ్మని శపించడం చూచి అహల్య సాధారణ ఉక్తిగానే బుద్ధి ముని యథార్థం విచారించి దానికి తగిన పరిహారం చెప్పక ఈ విధంగా శపించావే నాకు విమోచనం ఎప్పుడూ ఏ విధంగా కలుగుతుంది అనుగ్రహించి అదైనా చెప్పరాదా అని అడిగిందట గౌతములు అది విని శ్రీ రామావతార సమయంలో ఆ మహాత్ముని పాదధూళి సోకిన వెంటనే నీకు విమోచనం అవుతుంది అని చెప్పిన వెంటనే ఆమ పాషాణత్వం పొందిందట గౌతములు ఆ స్థలం వదిలి అనుష్ఠానంలో ప్రవర్తించపోతే వారి బుద్ధి స్థిరత లేక అనేక విధాలుగా భ్రమించసాగిందట ఆ భ్రమ అంతకంతకు అధికం కావడం వల్ల వారు ఇంచుక యోచిస్తే తమ సతీ అయిన అహల్య యొక్క దోషం సరిగా విచారించక శపించినప్పుడు తమ్ము ఆమే ఓ బుద్ధి లేని అని సంబోధించిన మాట స్ఫురణకు వచ్చిందట ఆమె మహాతపస్విని కదా అందువల్ల ఆ సాధారణ ఉక్తియే అమోఘమైన శాపంగా పరిణమించిదని గ్రహించి అందుకు పరిహారం ఈశ్వరుని తాండవ దర్శనమే అని నిశ్చయించి చిదంబరానికి వెళ్లారట అక్కడ త్రిశూలపురంలో నీకు తాండవ దర్శనం అనుగ్రహిస్తాను అన్న అశరీరవాకు వినవచ్చిందట వెంటనే గౌతములు ఆ స్థలం వదిలి ఆవర్త క్షేత్రాభిముఖులై నడిచిరి ఆ క్షేత్రాన్ని సమీపించారు ఆ స్థలం గోచరించినంతనే వారి చిత్తం ప్రసన్నతనంగా ఆరంభించిందట వారు అక్కడ దీర్ఘకాలం నివసించి తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రసన్నుడై ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు ఆనంద తాండవ దర్శనం అనుగ్రహించారట అప్పుడే గౌతములు ఆ వృక్షమూలమును నివసించి తపస్సు చేశారని అంటారు గౌతములు తాండవ దర్శనానంతరం ఈశ్వర్ని నుతించి యథాస్థానానికి వెళ్లి యథాక్రమంగా వర్తింపసాగినారట ఆ వెనుక అహల్య శ్రీరాముని పాదధూళి చేత పవిత్రయ తిరిగి సహజ రూపం పొంది గౌతములను సమీపిస్తే వారున్నో సంతోషంతో ఆమెను చూచి ఈశ్వరుని కళ్యాణ మహోత్సవ దర్శనం చేసిన వెనుక గృహస్థ ధర్మం ఆరంభిస్తాం అని చెప్పి సతీ సమేతులై ఆవర్త క్షేత్రానికి వెళ్లి శ్రీ తనునాధుని ప్రార్థిస్తే కరుణానిధి శంకరుడు వారిద్దరికీ కళ్యాణ మహోత్సవ దర్శనం అనుగ్రహించాడు గౌతములున్ను ఈశ్వర్ని విరుతించి అంతరాయములన్నీ నివారింపబడిన వారై యథాప్రకారం పత్ని సమేతంగా తపశ్చర్యను ఆరంభించారు ఇది తమిళ పురాణ వచనం అని సెలవిచ్చారు భగవాన్ గౌతములకు శాపం తగిలిందన్న కాదా ఒకటున్నదా నేనెప్పుడూ విననే లేదు అన్నాను ఈ పరస్పర శాపముల కథ తిరుచులు పురాణంలో మాత్రమే ఉంది రామాయణంలో జనక సభయందున్న సతానందులు శాపోపహతయై ధృతిచడి చెడి గతికానక పడి ఉన్న తమ తల్లి రామ పద రజ స్పర్శ చేత చిన్మయ స్ఫూర్తి నందినదై ఆ రాముని విరితించి తమ తండ్రి వద్దకు వెళ్లిన విషయం విశ్వామిత్రులు చెప్పగా విని జననీజనకుల పునఃసమావేశానికి ఆనందించారని చెప్పి ఉన్నదేగాని ఇదంతా లేదు అని సెలవిచ్చారు భగవాన్ అయితే అహల్య పాషాణమై ఉన్నదనడం కూడా మనస్సుకేనా ఏమి అన్నారు ఒక భక్తులు అవును మనసుకు కాక శరీరానికా మరి శరీరం రాతివలే వలే పడి ఉన్నదని రాముడు కాలు పెట్టి రాతిని నాతిగా చేశాడని సాధారణ జనులు భావిస్తారు గాని అదెట్లా సంభవం మనస్సు ఆత్మవిజ్ఞానాన్ని మరవడమే కాక ఏ తోచక పాషాణం వలె జడత్వం వహించింది అన్నమాట మహాపురుష సందర్శనం వల్ల ఆ జడత్వం వదిలింది ఆమె మహాతపస్విని గనుక తక్షణమే చిన్మయ స్ఫూర్తి నంది శ్రీరాముని తత్వమైనగా వినితుంచింది ఈ సూక్ష్మార్థమున్నూ రామాయణంలో ఉన్నది రాముడు గౌతమాశ్రమ ప్రాంతంలో కాలు పెట్టేసరికే అహల్య మనఃపుష్పం వికసించ ఆరంభించిందట అని సెలవిచ్చారు భగవాన్ ఆత్మానందము ఇరవై రెండు ఒకటి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు తీర్థయాత్రాపరులు ఇద్దరు శ్రీవారి సన్నిధికి వచ్చి కూర్చున్నారు వారిని చూస్తే ఏదో అడగాల అని తోచినట్లు తోచింది కొంచెమాగి ఒక యువకుడు స్వామి ధ్యానానికి కళ్ళు మూసుకుని కూర్చున్నంత వరకు పర్వాలేదు కాని తెరవగానే విషయ ఇంద్రియాదులు బాధిస్తవే ఎట్లాగూ అన్నాడు ఎట్లాగేమి కళ్ళు తిరిస్తే మాత్రం ఏమవుతుంది కిటికీలు తెరిచిపెట్టి గదిలో పడుకుని నిద్రపోయినట్లుగా మనస్సును పడుకోబెట్టి నిద్రపుచ్చితే సరి అన్నారు భగవాన్ అంటే మనస్సును విషయాల వెంట పోకుండా అణచవలనే ఆ మనస్సును ఎంత అణచాలని యత్నించినా అనగదే అన్నాడు అతడు అది సరి అందుకే పిల్లవాడు తన నేడను పట్టుకోవాలని పరుగులు పెట్టి ఎంత దూరం పోయినా చిక్కక ఏడ్వ సాగితే తల్లి వచ్చివాణ్ణి పట్టుకుని నిలిపి ఉంచినట్లు విషయాదుల వెంట పరిగెత్తే మనసును పట్టి ఉంచాలి అని అంటారు అది నిజమే కదా అని సెలవిచ్చారు భగవాన్ ఏ విధంగా పట్టి నిలుపగలం అన్నాడు ఆ యువకుడు వేదాంత వాక్య శ్రవణ మననాదుల వల్ల మనస్సును పట్టి నిలిపి ఉంచాలి అన్నారు భగవాన్ అంటే విషయానందం విడిచిపెట్టి ఆత్మానందాన్ని పట్టుకోవాలన్నమాట అంతేనా అన్నారు ఇంకొకరు ఆనందం ఉండేదే కదా విషయాలే విడవటం విషయాలు విడిస్తే ఆనందం ఉండనే ఉన్నది ఆ ఉన్నదే ఆత్మ ఉన్నతాన్ని పట్టుకున్నట ఏమీ తన స్వభావమే నాయ అన్నారు భగవాన్ ఆ స్వభావాన్నే స్వరూపమనిన్ని అంటారా అన్నారు ఆ పృచ్ఛకులు అవును స్వభావం వేరు స్వరూపం వేరునా ఏమి అన్నారు భగవాన్ అది కాని స్వామి ఎంత ప్రయత్నించినా ఆగక ఈ మనస్సు స్వరూపం గోచరించకుండా కప్పుకుంటున్నదే ఎట్లాగూ అన్నారు భగవాన్ చిరునవ్వుతో చిటికిన వేలు కంటికి అడ్డం పెట్టుకుంటూ పక్కనున్న వారిని చూచి ఇదిగోనో చూడు ఈ చిన్న చిటికిన కంటికి అడ్డమై లోకమంతా మరుగైనట్లు కప్పుకున్న విధంగానే చిన్న మనసు అడ్డుకుని బ్రహ్మాన్ని గోచరించకుండా కప్పుకుంటుంది చూడు దాని సామర్థ్యం అని సెలవిచ్చారు నలభై తొమ్మిది ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక యువకుడు భగవాను సమీపించి స్వామి కైలాసంలో శివుడు వైకుంఠంలో విష్ణువు సత్యలోకంలో బ్రహ్మ దేవలోకంలో దేవేంద్రుడు ఉంటారని ఇంకా ఆ దేవతలు ఈ దేవతలు ఉన్నారని అంటారే వారంతా ఉన్నమాట నిజమేనా అన్నాడు ఓహో సరి సరి అసలు నీవున్నా ఉన్నమాట నిజమేనా నీవున్నప్పుడు వారెందుకు ఉండరు నీవు ఉంటే వారు ఉంటారు నీవు లేకుంటే వారు లేరు అన్నారు భగవాన్ పితృదేవతలని వారు కొందరు పితృలోకంలో ఉంటారని శ్రాద్ధ కర్మలు చేయకుంటే శిక్షిస్తారని అంటారు కదా అసలు వారు వేరే ఉంటారా అన్నాడు ఆ యువకుడు అదేనయ్యా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే తలకు ఉన్నంత కాలం అన్నీ ఉన్నవే అది పోతే ఏమీ లేదు అన్నారు భగవాన్ మరి దయ్యాలో అన్నాడు అతడు అవి అంతే దేవతలున్నప్పుడు దయ్యాలు ఎందుకుండవు నీవుంటే అన్ని ఉంటవి నీవు లేకుంటే ఏవి లేవు నిన్ను నీవు పరీక్షించుకుంటే అన్ని నీలోనే ఉంటవి అప్పుడు ఈ సందేహాలకు తా ఉండదు అని సెలవిచ్చారు భగవాన్ మధ్య ఒకరు యమలోకాన్ని గురించి భగవాన్ని ఇట్లా అడిగారు మానవుడు మరణించిన యాతనా శరీరంతో యమలోకానికి వెడతాడని అక్కడ భీభత్సకరమైన వైతరణి నదిని దాటాలని యమదూతలు ఈ యాతనా శరీరాన్ని ఎన్నెన్నో బాధలు పెడతారని యమలోకం ఉన్నది నిజమేనా భగవాన్ నవ్వుతూ ఆహా స్వర్గలోకం ఉన్నది నిజమైతే యమలోకం ఉన్నది నిజమే ఏదైనా నీవుంటేనే గదా అని ఉండేది నీవు లేకుంటే ఏదీ లేదు నీవున్న మాట నిజమేనా ముందది చెప్పు ఆ వెనుక యమలోకాన్ని గురించి యోచిద్దాం అన్నారు అదిగో అదిగో భగవాన్ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు ఇంకేం మాట్లాడేది అన్నాడు ఆ భక్తుడు సవేమే య ప్రయోగించను ఏం అడగాలో అడుగు అన్నారు భగవాన్ కాదు భగవాన్ అసలు యాతనా శరీరం అంటే ఏమిటి అన్నాడు ఆ భక్తుడు ఏమిటా మనం నిద్రపోతున్నప్పుడు ఈ శరీరం కదలక పడి ఉంటుంది ఎన్నో కలలు కంటాం ఆ కళల్లో ఒకప్పుడు సుఖం ఒకప్పుడు కష్టం అనుభవిస్తాం శరీరం నిద్రపోతున్నప్పుడు ఇదంతా అనుభవించేది ఏది మనస్సనే చెప్పాలి దానినే ఆ మనస్సునే సూక్ష్మ శరీరమని యాతనా శరీరమని అంటారు మరణమంటే శరీరమే కదా మరణించేది అన్నారు భగవాన్ అయితే యాతనా శరీరం అంటే మనస్సుకే చెప్పారన్నమాట అన్నాడు ఆ భక్తుడు మరి మనస్సు కన్నా యాతన పెట్టే శరీరం వేరే ఎక్కడుంది అంటూ మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల ఇరవై మూడు మాతృ ప్రస్తుతం శ్రీ మాతృభూతేశ్వర ఆలయ కుంభాభిషేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి అందువల్ల భగవాన్ సన్నిధిలో అమ్మ అలగమ్మ గురించిన ప్రసంగాలు తరచుగా వస్తున్నవి ఈ ఉదయం ఒక భక్తుడు గంగచెంబులు పంపాడని ఇంకొకరు చిన్న కమండలు పంపాడని ఆఫీస్ వారు తెచ్చి భగవాన్ చూపి తీసుకుని వెళ్లారు వెంటనే శ్రీవారికి ఏదో సమాచారం స్ఫురణకు వచ్చి మా వైపు తిరిగి ఈ విధంగా చెప్పారు నేను విరూపాక్ష గుహలో ఉండగానే అమ్మ వచ్చింది కదా వేసవిలో అక్కడ నీటి వసతి తక్కువగా ఉండేది అందువల్ల ఆమెకు ఇబ్బందిగా ఉంటూ వచ్చింది మేమంతా స్కందాశ్రమం వద్ద ఉండే జలదారకు వెళ్లి స్నానం చేసేవాళ్ళం ఆమె పెద్దదాయే రాలేకపోయేది అప్పుడు మా వద్ద పెద్దవి రెండు కవండలాలు ఒకటి మేమే తయారు చేసాం ఇంకోటి ఎవరు ఇట్లాగే తెచ్చిచ్చారు వాటిలో దాదాపు ఒక్కొక్క చిన్న కడవడు నీళ్లు పట్టేవి నేనా రెండును రెండు చేతులతో పట్టుకుని స్కందాశ్రమం వద్ద నుండి నీళ్లు తెచ్చేవాణ్ణి ఆమె చిన్న బట్ట కట్టుకుని కూర్చుంటే అభిషేకం చేసినట్లుగా ఆ నీళ్లు తల మీద కుమారిచ్చేవాణ్ణి స్నానం అయిపోయేది పంటలేనేలేదు కదా పట్టెవరో ఒకరు ఊతికి తెచ్చేవాళ్లు సరిపోయేది ఆ కమండలాలతో ఒక్కసారి నీళ్లు తెస్తే ఆమె పని తీరిపోయేది అన్నమాట ఆ కమండలాలు అంత పెద్దవన్నమాట అన్నా నేను అవునౌను పెద్దదే అన్నారు భగవాన్ అవి ఇప్పుడేమైనవి అన్నారు ఒక భక్తులు ఏమైనావా ఒకటి ఉండాలి ఇంకొకటి స్కందాశ్రమంలో ఉండగానే పరారయింది ఏమంటే వల్లిగారు ఉన్నారే వల్లిమలపై నివసించే ఈ మురుగర్ అరుణగిరినాథ విరచితమైన తిరుపుగల్ శాస్త్రోక్తంగా పాడుతూ అన్ని చోట్లనూ తిరుప్పుగల్ భజన కూటములు స్థాపించారు భగవాన్ ఎందు అపారమైన భక్తి ఉంది కడుంగడు వృద్ధులు ఈ వల్లిమలై స్వామి విరూపాక్ష గులో ఉండగానే మా వద్దకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు మా నివాసం స్కందాశ్రమానికి మార్చిన వెనుక వారు వచ్చారు వారది పెద్ద గొంతుక కబుర్లు అంటే మహాప్రియం ఎప్పుడు అమ్మతో కబుర్లాడుతూ ఉండేవారు వారికి ఈ కవండలాల మీద కన్ను పడ్డది స్వామి మొదలైన వారిని ఎవరిని లాభం లేదని అమ్మనే ఆశ్రయించారు ఆమె అల్ప నీ అంతవారు వారు లేరంటే పొంగిపోయి ఏదంటే అదే ఇచ్చేసేది వారది బాగా కనిపెట్టారు అమ్మా నువ్వు రత్నగర్భవు నీ అంత వారు లేరు నీ కొడుకు అంత ఇంతవాడు అది ఇది అని ముందు స్తోత్రం చేసి ఓ కమండలను నాకిస్తే కాశీ నుండి గంగ తెచ్చి నీకు అభిషేకం చేస్తానమ్మా అని అడిగేసరికి ఆమె పొంగిపోయి ఒక కమండలో ఇచ్చేసింది వారు అప్పట్లో గంగ తేలేకపోయారు కాని ఈ మధ్య అంటే దాదాపు పన్నెండేళ్లకు ముందు ఆ కమండలంతోనే గంగ తెచ్చి అమ్మ సమాధి మీద ఉన్న లింగానికి అభిషేకం చేసి అన్నమాట తీర్చుకున్నారు అమ్మకు అప్పుడే గంగాభిషేకం అయింది ఇంకా ఎందరో చెంబులతో గంగ తెచ్చిచ్చారు గాని వారు మాత్రం అంత పెద్ద కమండలంతోనూ నిండుగా తెచ్చారు ఇప్పుడు వచ్చిన ఈ కమండలాలన్నీ చాలా చిన్నవి అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల ఇరవై నాలుగు వ్యాఘ్రాజినం పదహైదు రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నిన్న భగవాన్ కమండలాల విషయం చెప్పి ముగించిన వెనుక ఒక భక్తుడు భగవాన్ని చూచి పూర్వం ఒకసారి ఎవరో భగవాన్ కూర్చున్న వ్యాఘ్ర చర్మం కావాలని అడిగి తీసుకుని వెళుతుంటే ఎవరో చూచి అటకాయించారట కదూ అన్నాడు భగవాన్ చిరునవ్వుతో అవును అది ఇక్కడికి వచ్చిన వెనుకని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో అనుకుంటాను ఎవరో ఒక సాధువు కొత్తగా వచ్చారు అప్పుడు నేను ఆ వ్యాఘ్ర చర్మ మీద కూచునున్నాను వారి కన్ను దానిమీద పడ్డది వీరెవ్వరూ సమయం చూచి స్వామి నాకిది కావాలి దయచేయండి అన్నారు ఇచ్చేందుకు నాకేమీ అభ్యంతరం లేదు కాని వారెవరైనా చూస్తే ఊరుకోరేమో అన్నాను ఇప్పుడెవరూ లేరు స్వామి ఇవ్వండి ఇవ్వండి అన్నారు సరే మీ ఇష్టం నేను లేస్తాను మీరు తీసుకోండి కాని వారెవరైనా చూచి అటకాయిస్తే నా పూచీ కాదండోయ్ అని లేచాను వారు ఆ వ్యాఘ్రాజను చుట్టి కట్టుకుని బయటికి వెళ్లేసరికి దండపాణి స్వామి ఎదురై ఠట్ భగవాన్ కూర్చుండేది తీసుకొని పోరాదు అని అటకాయించారు స్వామిని అడిగి తెచ్చుకున్నాను అంటారు వారు స్వామి కూర్చునుంటే అడగచ్చా తీసుకుని పోవచ్చా వీల్లేదు అంటారు వీరు ఉభయలు వాదించుకుంటూ నా వద్దకు వచ్చి స్వామి ఇదేమిటి చూడండి తను అన్నారు వారు కావాలని అడిగి తొందర చేస్తే ఇచ్చాను నేనేం చేసేది అని దండపాణిస్వామికి ఎవరన్నా చూస్తే ఊరుకోరేమో అని ముందే చెప్పాగదండి అని ఆ కొత్త వారికి చెప్పి మీ పాటు వారిపాటు మీరు ముందు చూసుకోండి అన్నాను దండపాణిస్వామి భగవాన్ కూర్చుని ఉండగా మీరు లేచి అది నాకివ్వండి అడుగుతావా అని జగడం పెట్టి తీసుకున్నారు కాని వారికి మాత్రం ఇవ్వనే లేదు అని చెప్పారు అందరికి నవ్వు వచ్చింది ఒక భక్తుడు అందుకుని భగవాన్ వారికి వీరికి తమాషాగా బదులు చెప్పారే అన్నాడు మరేం చెప్పేది ఆ చర్మం ఎవరో తెచ్చి స్వామి దీని మీద కూర్చోవాలి అన్నారు కూర్చున్నాను వీరెవరో వచ్చి నాకు కావాలి లేలే అన్నారు లేచాను మనదేం పోయింది స్వామి తీసుకుని పోరాదు అని అటకాయించారు వారడు అధికారి వారి వారిపాటు వారు వారు చూచుకుంటారు మనకేమి అన్నారు భగవాన్ భగవాను కర్తృత్వమే లేదన్నమాట అన్నాడా భక్తుడు అవునండి మనకు హక్కు లేదు చిక్కు లేదు అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల ఏది ప్రియం పదహారు రెండు పంతొమ్మిది భగవాన్ సన్నిధికి వచ్చిన వారు చాలా వరకు జిజ్ఞాసాపరులై సాధన చేసుకుంటూ ఉంటారు కొందరు మాత్రం రవంతసేపు సన్నిధిలో కూర్చుని లేచి వెడతారు వెళ్లి కట్టడాలు పంపులు లైట్లు మొదలైనవి పరిశీలించి చూస్తూను ఆఫీస్ వద్ద కూర్చుని కబుర్లాడుతూను పేపర్లు చదువుతూను కాలక్షేపం చేస్తూ ఉంటారు భగవాన్ ఆ వచ్చిన వారు ఏం చేస్తున్నారని సమీపస్థులుగా ఉండే భక్తులను సేవకులను అడిగి తెలుసుకుని పోనీ ఏదో ఒక కాలక్షేపం దొరికితే మన జోలికి రారు అది మంచిదే ఆ కాలక్షేపం నచ్చకుంటే మనల్ని పట్టుకుంటారు ఆ ధోరణిలో పడ్డారా మన జోలికి అంతగా రారు ఒకలే అని చెలొత్తిగా సెలవిస్తూ ఉంటారు మరికొందరు ఆ చూడటంతో సరిపూచ్చక అది మరమ్మత్తు చేస్తామని ఇది అభివృద్ది చేస్తామని అనడం ఆరంభిస్తారు ఆఫీస్ వారికి వీరికి పొందిక కుదిరి శ్రీవారికి నివేదిస్తే అంటూ తల ఊపుతారే కాని పొందిక కుదరక వస్తే ఏమో మీ ఇష్టం అంటారు భగవాన్ భగవాను ఏది ప్రియం అని మళ్ళీ అడిగారా నాకేం తెలుస్తుంది వారిష్టం మీ ఇష్టం అని చెప్పి పంపి వారటి పోగాని సమీపంలో ఉన్న భక్తుల్ని చూచి ఇదిగో ఎందుకు వస్తారో ఆ పని చూచుకోకుండా ఆశ్రమానేమో మరమ్మత్తు చేయాలని చూస్తారు తమ్ము తాము మరమ్మత్తు చేసుకుంటే చాలు అచ్చయ్యక స్వామి అచేస్తాం ఇది చేస్తాం అంటారు ఏం చేసేది వారు వీరు సమ్మతపడి చేసుకుంటే బాధలేదు వారు చెప్పింది వీరికి నచ్చదు వీరు చెప్పింది వారికి నచ్చదు మధ్య మనమేం చేస్తాం స్వామికి ఏది ప్రియము అని అడుగుతారు పైగా స్వామికి ఇదంతా అని సెలవిస్తూ ఉంటారు భగవాన్ ఇందుకు తార్కాణంగా ఈ మధ్య ఒక సంభవం జరిగింది ఏమంటే కాబోయే కుంభాభిషేకం నాటికి ప్రస్తార శ్రీ చక్రానికి రాగి కవచం వేయించి దానికి వెండి నీరు పోయించి తెస్తామని ఒక భక్తుడు వచ్చి అడిగితే ఇక్కడి కార్యనిర్వాహకులలో నీరు కాదు అంతా వెండితోనే చేయిస్తే బాగుంటుంది అన్నారట రాగితే చేయిస్తామని వారు వెండిదైతే బాగుంటుందని వీరు కొంచెం వాదించుకుని అంతా భగవాన్ సన్నిధికి వెళ్లి అడుగుతామని హాలుకు వచ్చారు ఇక్కడి వారి పక్షాన ఒకరు శ్రీవారిని సమీపించి శ్రీ చక్రానికి రాగితో కవచం చేయించి వెండి నీరు పోయిస్తామని వారంటున్నారు అంతా వెండి అయితే మంచిదని మేము అంటున్నాం భగవాన్ ఏది సెలవిస్తారో అన్నారు చల్లగా నాదేముంది ఎలా సరే ఉభయలు కలిసి ఏదో ఒకటి తీర్మానించుకుని చెయ్యండి అన్నారు భగవాన్ భగవాను ఏది ఇష్టమో అని అడుగుతున్నాం స్వామి అన్నారు మద్రాసు ఒకరు అదేనండి చెప్తున్నా కదా అంతా కలిసి ఎట్లా చేసినా నాకు ఇష్టమే అని వారొకటి మీరొకటి చెబితే నేనేం చేసేది అన్నారు భగవాన్ రెండభిప్రాయాలు ఏర్పడడం వల్లనే భగవాను ఏది ప్రియమో అని అడుగుతున్నాం అన్నారు ఉభయులు ఓహో సరి సరి భగవాను ఏది ప్రియమనా మీరంతా అడిగేది ఏది చేయకుండా మౌనంగా ఉండడం భగవాను ప్రియం ప్రియమైన మౌనాన్ని విడిచి అచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటూ వారు వీరు వచ్చి ఇందులో ఏది ప్రియమని నన్ను అడిగితే నేనేం చెప్పేది మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఇది చేస్తాం అనే అంటే సరే అంటాను అంతేగాని రెండు అభిప్రాయాలతో వచ్చి ఇందులో ఏది ప్రియమని అడుగుతారు ఎందుకు తన్ను తాను తెలుసుకుని జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు అని ఉన్నట్లు ఉండడం నాకు ప్రియం సరేనా భగవానికి ఏది ప్రియమో ఇప్పుడు బాగా తెలిసింది కదా అని శనవిచ్చి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల ఇరవై ఐదు భగవాను ఏది ప్రియం పదహారు రెండు భగవాన్ సన్నిధికి వచ్చిన వారు చాలా వరకు జిజ్ఞాసా పరులై సాధన చేసుకుంటూ ఉంటారు కొందరు మాత్రం కొంతసేపు సన్నిధిలో కూర్చుని లేచి పెడతారు కట్టడాలు పంపులు లైట్లు మొదలైనవి పరిశీలించి చూస్తూను ఆఫీస్ వద్ద కూర్చుని కబుర్లాడుతూనూ పేపర్లు చదువుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు భగవాన్ ఆ వచ్చిన వారు ఏం చేస్తున్నారని సమీపస్థులుగా ఉండే భక్తులను సేవకులను అడిగి తెలుసుకుని పోని ఏదో ఓ కాలక్షేపం దొరికితే మన రారు అది మంచిదే ఆ కాలక్షేపం నచ్చకుంటే మనల్ని పట్టుకుంటారు ఆ ధోరణిలో పడ్డారా మన అంతగా రారు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 అని మళ్లీ అడిగారా నాకేం తెలుస్తుంది వారిష్టం మీ ఇష్టం అని చెప్పి పంపి వారటు పోగానే సమీపంలో ఉన్న భక్తుల్ని చూచి ఇదిగో ఎందుకు వస్తారో ఆ పని చూసుకోకుండా ఆశ్రమాన్నేమో మరమ్మత్తు చేయాలని చూస్తారు తమ తాము మరమ్మత్తు చేసుకుంటే చాలును అది చేయక స్వామి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఏం చేసేది వారు వీరు సమ్మతపడి చేసుకుంటే బాధలేదు వారు చెప్పింది వీరికి నచ్చదు వీరికి చెప్పింది వారికి నచ్చదు మధ్య మనమేం చేస్తాం స్వామికి ఏది ప్రియమని అడుగుతారు పైగా స్వామికి ఇదంతా కావాలా ఏమీ అనిన్ని సెలవిస్తూ ఉంటారు భగవాన్ ఇందుకు తార్కాణంగా ఈ మధ్య సంభవం జరిగింది ఏమంటే కాబోయే కుంభాభిషేకం నాటికి మేరు ప్రస్తార శ్రీచక్రమునకు రాగి కవచం వేయించి దానికి వెండి నీరు పోయించి తెస్తామని ఒక భక్తుడు వచ్చి అడిగితే ఇక్కడి కార్యనిర్వాహకులలో కొందరు వెండి నీరు కాదు అంతా వెండితోనే చేయిస్తే బాగుంటుంది అన్నారట రాగితే చేయిస్తామని వారు వెండి ఇదైతే బాగుంటుందని వీరు కొంచెం వాదించుకుని అంతా భగవాన్ సన్నిధికి వెళ్లి అడుగుదామని హాలుకు వచ్చారు ఇక్కడి పక్షాన ఒకరు శ్రీవారిని సమీపించి చక్రానికి రాగితో కవచం చేయించి వెండి నీరు పోయిస్తామని వారంటున్నారు అంతా వెండి అయితే మంచిది అని మేమంటున్నాం భగవాన్ ఏది సెలవిస్తారో అన్నారు చల్లగా నాదేముంది ఎలా చేసినా సరే ఉభయులు కలిసి ఏదో ఒకటి తీర్మానించుకుని చెయ్యండి అన్నారు భగవాన్ భగవాను ఏమి ఇష్టమో అని అడుగుతున్నాం స్వామి అన్నారు మద్రాసు వారిలో ఒకరు అదేనండి చెబుతున్నాను గదు అంతా కలిసి ఎట్లా చేసినా నాకిష్టమే అని వారొకటి మీరొకటి చెబితే నేనేం చేసేది అన్నారు భగవాన్ రెండు అభిప్రాయాలు ఏర్పడం వల్లనే భగవాను ఏది ప్రియము అని అడుగుతున్నాం అన్నారు ఉభయలు ఓహో సరి సరి భగవాను ఏది ప్రేమనా మీరంతా అడిగేది ఏది చెయ్యకుండా మౌనంగా ఉండడం భగవాను ప్రియం ప్రియస్వరూపమైన మౌనాన్ని విడిచి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వారు వీరు వచ్చి ఇందులో ఏది ప్రియమని నన్నడిగితే నేనేం చెప్పేది మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఇది చేస్తాం అంటే సరే అంటాను అంతేగాని రెండు అభిప్రాయాలతో వచ్చి ఇందులో ఏది ప్రియమని అడుగుతారెందుకు తన్ను తాను తెలుసుకుని జరిగేది జరుగుతుంది జరగనిది జరగదని ఉన్నట్లు ఉండడం నాకు ప్రియం సరేనా భగవానికి ఏది ప్రియమో ఇప్పుడు బాగా తెలిసిందా అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ లేక సంఖ్య రెండు వందల ఇరవై ఆరు అద్దె ఈ ఉదయం బెంగుళూరు నుంచి ఒక కొత్తగా వచ్చాడు వచ్చినప్పటి నుండి ఏదో అడగాలని ఆందోళన పడుతూ సాయంకాలం మూడింటికి శ్రీవారిని సమీపించి స్వామి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మంచిదా తెరిచి చేస్తే మంచిదా అని అడిగాడు భగవాన్ నవ్వుతూ అదా సందేహం ఎలా చేయడం మీకు సులభమని తోస్తే అలాగే చెయ్యండి అన్నారు కళ్ళు తెరిస్తే అవున్ స్వామి అది నిజమే మరి ఈ దృశ్యాలన్నీ చూడకుండా ఉండే విధానం ఏదైనా మీరే చెప్పి రక్షించాలి స్వామి అని ప్రార్థించాడు ఆ యువకుడు భగవాన్ ఆదర సూచక స్వరంతో అంతా మనసులోనిదే కదండి మన ఉరికి తెలుసుకుని ఉన్నట్లుంటే ఏదీ లేదు మనం చెలిస్తేనే అంతా వస్తుంది అని శనవిచ్చారు ఆ యువకులకు ఆ బోధ అర్థం కాక దీనాననుడై జిజ్ఞాసతో కూర్చున్నాడు భగవాన్ హృదయం కరిగి సమీపస్తులలో ఒక భక్తుని చూచి ఇదిగో చూడు మనం లేనిది బయటి దృశ్యం ఎక్కడున్నది సినిమా సీనరీ చక్రంలోనిదే కదా నాడావలే లోపల చుట్టబడి అణిగి ఉంటుంది హాల్ అద్దెకు తీసుకుని తెర కట్టి లైట్ వేసి బయటకు లాగితే నాటకం నడుస్తుంది పై హంగామా తీసేసి నాడా లోపలికి లాగితే అణిగిపోతుంది అంత నాటకం ఆ చక్రంలోనిదే కదా ప్రపంచము అంతే శరీరం ఒక అద్దె కొంప జీవుడు అందులో ప్రవేశించి నాటకమాడిస్తాడు ప్రాణం అనేది గేటు వద్ద కావలివాడన్నమాట జీవుడు నిత్యం నిద్ర అనే నెపంతో స్వస్థానానికి పోతూ వస్తూ ఉంటాడు అయితే ఈ ప్రాణమనే కావలివాడు ఉన్నంత వరకు యా లోపల ప్రవేశించలేరు సాధారణంగా కుక్కలు గాని దొంగలు గాని ఇంట్లో దూరాలంటే అటు ఇటు తొంగి చూచి కావలివాడుంటే అమ్మో ఆసామీ ఉన్నాడు రో అని పారిపోతారు లేకుంటే లోపల నానాహంగామా చేస్తారు శరీరమనే ఇంట్లోనూ అంతే ప్రాణాన్ని కాపులాపట్టి జీవుడు నిద్రలో ఉన్నా ఏ జంతువులుగానే ముందు ముక్కు వద్దకు వచ్చి చూస్తవి ఊపిరి ఉన్నదంటే అరే ఆసామి ఉన్నాడు రో అని తొలగిపోతవి ఊపిరి లేకుంటే లోపల దూరి విచ్చలివిడిగా తిరుగుతవి జీవునకు ఈ ఇల్లు నచ్చక వదలు తెరిచినప్పుడు కావలవాణ్ణి కూడా తనతో తీసుకుని వెళ్ళుతాడు ఈ ఇల్లు బాగుండలేదని ఆ ఇల్లు ఆ ఇల్లు బాగుండలేదని ఈ ఇల్లు తిరగ్గా తిరగ్గా అలిసిపోయి ఈ ఇల్లు ఈ నాటకం ఇవేవి వద్దు నా ఇల్లే నాకు మేలని తోచి జిజ్ఞాసా దృష్టితో విచారించి స్వస్థానమందు స్వస్థత నందుతాడు అప్పుడిక చూచేదెవరు అని సెలవిచ్చారు భగవాన్ నష్ట మానసోత్కృష్టం అందిన పనిలేనివాడు ఉపదేశసారం నిషేధమే ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజుల క్రిందట ృహలక్ష్మి పత్రిక వచ్చింది భగవాన్ పుటలు తిప్పి చూస్తూ తమలో తామే నవ్వుకుంటున్నారు ఏదో విచిత్రం ఉన్నది కాబోలు అని అనుకున్నా తొమ్మిది అయింది భగవాన్ బయటికి వెళ్లబోతూ పత్రిక నా పంపి అందులో వెల్లుల్లి మా ఉన్నది చూడండి అని నవ్వుతూ లేచి వెళ్లారు నేనింటికి తెచ్చి చదివితే వెల్లుల్లి వల్ల కలిగే మేలును ఎంతో వర్ణిస్తూ దానితో చేసే పిండి వంటలు ఊరగాయలు పచ్చళ్లు మొదలైనవన్నీ ఎట్లా చేసేది వివరించి ఉల్లికి ఉన్న మహత్తు మరి దేనికి లేదన్నట్లు తమాషాగా వ్రాసి ఉంది కడుపు ఉబ్బేటట్టు నవ్వు వచ్చింది భగవాన్ కూడా ఇందుకే నవ్వారు కాబోలు అనుకున్నా రెండున్నరకు భగవాన్ సన్నిధికి వెడితే నా రాక కిటికీలో నుండే చూచి మళ్లీ నవ్వుకుంటున్నారు భగవాన్ హాల్లో అడుగుబెట్టానో లేదో ఏ వెల్లుల్లి మహాత్మను చదివారా పద్యం కూడా ఒకటి ఉన్నట్లుందే అన్నారు చదివా పద్యం కూడా చూచా ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదనే సామెత మా వైపు ఉన్నది ఆ పద్యం ఆదే భావంతో వ్రాసారన్నాను ఆ సామెత ఈ దేశంలో ఉన్నది అది నిజమే దేహానికి ఎంతో మంచిదంటారు నిజంగా అది అట్లాంటిదే వాతహరము బలకరము చంటి పిల్లలకు అమృతం వంటిది అసలు ఉల్లికి అమృతము అనే పేరుంది అన్నారు భగవాన్ ఆ పేరు ఎందుకు వచ్చిందో అన్నారు ఇంకొకరు భగవాన్ చిరునవ్వుతో అదొ చిత్రుంది ఏమంటే దేవతలు దానవులు క్షీరవారిధిని మధించినప్పుడు అమృతం పుట్టింది కదా ఆ అమృత కలసం దానవులు తీసుకుని పారిపోతూ ఉంటే దేవతలు విష్ణువు వద్ద మొరబెట్టుకోవడం ఆ విష్ణువు మోహిని రూపంతో వచ్చి దానవులను మాయచే భ్రమపెట్టి అమృతమంతా దేవతలకే పోయడం చూచి రాహువు అనే రాక్షసుడు చల్లగా దేవతా పంక్తిలో కూర్చుని అమృతం గ్రహిస్తే సూర్య సూర్యచంద్రులు ఆ మర్మం తెలుసుకుని మోహినికి సంగ చేస్తే ఆమె చేతిలో ఉన్న తెడ్డుతో ఒక్క విసురు విసిరిందని ఆ తెడ్డే చక్రమై ఆ రాక్షసును శిరస్సు ఖండించిందని అప్పటికే అమృతం గొంతు వరకు దిగి ఉండడం వల్ల వారిని తల గ్రహరూపమై ఆకాశంలో నిలిచి పగ సాధించే నిమిత్తం సూర్య చంద్రులిద్దరినీ పట్టి బాధిస్తూ ఉంటుందని అదే మనకు ఏ పేటా కనిపించే గ్రహణమని పాడుకలో ఉన్నదే కదా ఆ మొండెం కింద అమృత బిందువులు చింది భూమి మీద పడి ఉల్లిగా మొలిచిందని దేల్లోనూ చూచాను అందుకే ఉల్లి అమృతం అని ఎంతో మంచిది అయితే అసుర సంపర్కం వల్ల మనస్సుకు తామసభావం కలుగుతుందని సత్వగుణ ఆర్జన ఆసక్తి కలవారు దాన్ని నిషేధించారు అని సెలవిచ్చారు భగవాన్లగ ఇత్యా నిషేధమనే అంటారు కదా అన్నారు ఆ భక్తులు ఆ అవును పుచ్చకాయ ముల్లంగి మునక్కాయ నేతిబీర నీరుల్లి ఇంకా ఇట్లాగే తామస పదార్థాలన్నీ నిషేధమే ఆహారం ఎంతెంత సాత్వికంగా ఉంటుందో అంతంతగా బుద్ధి వికసిస్తుంది కూటు సాంబార్ రసము అన్ని వేసుకుని తింటే ఫుల్లుగా ఆహా కుహు అంటూ ఆపసోపాలు పడాలి సాత్వికమైన సాధకం ఏదో ఒకటి వేసుకుని తింటే ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు ఆ మాట వినేదెవరు అన్నారు భగవాన్ భగవాన్ వింతగా సెలవిస్తారే ఎందుకు వినరు అన్నారు ఆ భక్తులు నిజమేనండి ఎవ్వరూ వినరు స్వామికి లడ్డు తేవాలి జిలేబి తేవాలి అది ఇది అనేవారే కాని మిరియాల్చారు అన్నమైతే మేలు అనేవారు లేరే స్వామిది పేరు స్వామికి ఎందుకో ఇవన్నీ పూర్వం దండపాణిస్వామి వండేవారా అప్పటి వంట విధానమే వేరు ఏమంటే ఉదయమే ఒక బాణ పొయ్యి మీద పెట్టి మధ్యాహ్నం వరకు ఏ కూరలు అన్ని తిరిగి దాంట్లో వేసేది సాంబార్ కాచేదేను కలెబెట్టేందుకు గిరిటేది ఓ చెక్క పేడు బాగా చెక్కి కలబెట్టే వాళ్లం అదొక్కటే ఆధరువు దానితో అన్నం తింటే ఎంతో రుచిగా ఉండేది పని తక్కువే ఆశ్రమంలో ఈ అట్టహాసం అంతా వచ్చిన మొదట్లో పంట ఏం చెయ్యం స్వామి అని అడిగేవాళ్ళు బియ్యమున్నాయా ఉన్నాయి నీళ్లున్నాయా ఉన్నాయి ఉప్పు ఉంది ఉరగాయా ఉంది మజ్జిగుందా ఉంది మరింకేమి ఏం కావాలి అనేవాణ్ణి ఆ వెనక అట్లా అడగడం మాని అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఇప్పుడు సరి సరి అంటాను తగినట్లు సలహా కూడా చెప్తా మనదేం పోయింది నేను మాత్రం నా పద్ధతి విడవక అన్నీ కలిపి ఒకే ఆధరువుగా పెట్టుకుంటాను పది మంది చేరాక వారి ఇష్టం మన మూలంగా కష్టపెట్టేది అని సెలవిచ్చారు భగవాన్